ఈశ్వరుపు నామంలో మీ అందరికి వందనాలు టీమ్స్ గ్రూప్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వందనాలు దేవుడికి అవకాశం ఇచ్చినందుకు దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము మంచి అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు కాబట్టి మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం ప్రార్థనలు షాట్ చేసుకుందాం ఉంచుకుంటే నేను ప్రార్థన చేస్తా గొప్ప దినానికి వందనాలు చేసినాం తల్లి నేను కోడుకున్నా వచ్చిన పత్రిక దర్శించి మాట్లాడే రజా కవశ వస్తా తీర్చండి మీరు గురుదేవన సభ్యులు తీర్చండి వేసుకోవాడెక్కడ సేవ చేసి ఇచ్చారు ఇసుకోవాళ్ళ మీతోడుగా ఉండి వాళ్ళ పనులలో మిత్రుడుగా ఉండండి వాళ్ళ కవశ సేవ ఫలించి అభివృద్ధి పొందులా ఉన్నా మీరే సాయం తెచ్చండి ఇక్కడ నశించిపోతున్నారు ఇసుకోవాళ్ళకి బిడుదల చేయాల మీరే సాయం చేయించండి తృప్తి మహిమ నీక చెందిన ఇసుకోవా మా జీవితంలో మా యొక్క విషయంలో వేసుకోవా మీరే మాకు తోడుగా ఉండి మీరే ఆధిపత్యం చెల్లించండి వేసుకోవా ఆ సంస్థను నీకు అప్పగించుకుంటున్న విషయాలు మీరు మాకు సాయంగా వచ్చేసి వీడు ఇచ్చేయండి వచ్చిన ప్రతి ఒక్క దీని నిమిషాలు ఆశించండి సేవలలో వాళ్ళ పనులలో మీరు తోడుగా ఉండండి కాశ్రాలు తీర్చండి స్వభావా మీరే సాయం తెచ్చండి కాశ్రాలు తీర్చి ముఖ్యంగా ఈ సూపర్తో నీకు సేవ చేయాలా నీకు భారం ముయాలా ఈ ప్రభావ నా కాడి సులభిందంటున్న నీ భారం తేలిక గొప్పది అనుకుందా చేసాం ప్రతి ఒక్కరు నీకు కలిగి ఉండాలా ఇంతమంది నశించిపోతున్నారు విశ్వ వాళ్ళకి విడుదల చేయాలేవా మీరే సాయం నేర్చండి విడుదల మీద తెచ్చి ఇక్కడ వాగ్యోతో మాట్లాడండి పాట అది మైంపొందని శ్రో కౌశాలు తెచ్చి సిద్ధపూసుకొని అదే అని వేసిన ప్ర మీరు పాట పాడండి అక్కర్లాడ్ బ్రదర్స్ అందరికి ప్రేసలాడ్ పాట పాడుకుంటాము ప్రభు నిన్ను కొనియాడేదన్నేలు పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్న అన్నీ వేల ఎందునా నిన్ను పూజించి కీర్తించు అన్నీ వేలలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభు అల్లేలుయాపాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్న హల్లే పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్న వాగ్దాన మూలాన్ని నెరవేచు వాడవు నీవే వాగ్దాన మూలానిచ్చే నెరవేచు వాడవు నీవే నమ్మ కమైనా దేవా నన్ను కాపాడు వాడవునివే నమ్మా కమైన దేవా నన్ను కాపాడు వాడవునివే ప్రభువా నిన్ను నేను కొనియాడేదన్ అల్లే పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ అల్లే పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ నాతో శత్రువులను పడద్రోయు వాడవునివే నా శత్రువులనూ పడద్రోయు వాడవునివే మహాసమర్దుడవ శృంగ మునివే మహా సమర్దువు నా శృంగ మునివే ప్రభువ నిన్ను నేను కొనియాడెదన్ అల్లే పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదన్ అల్లే పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ భయమోను పారోలీ అవయములి వయమున పొలి అవయములి జరి వే ప్రభు నన్ను సంరక్షించు చుంటీస్తే ప్రభు నన్ను సంరక్షించు చుంటీ ప్రభువా నిన్ను నేను కొనియాడేదన్ అల్లే పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ అల్లే పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్న అన్ని వేళల అందునా నిన్ను పూజించి కీర్తించును అన్ని అన్నీ వేలయందు నిన్ను పూజించి కీర్తిను ప్రభువా నిన్ను నేను కొనియాడేదన్ అల్లేలుయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ అల్లేలుయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ థ్యాంక్ బ్రదర్ అందరికి ప్రైజ్లా ఐరీ సారీ ఫర్ ద లేట్ జస్ట్ నా ఇప్పుడే నేను ఇంటికి యాక్చువల్గా అయినప్పటికీ దేవుని యొక్క వాక్యంలో నుండి ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుని యొక్క లేఖన్ భాగాలను ఆధారం చేసుకుని ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం చూడండి దయచేసి ఏహంస వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము ఏ హంస అధ్యాయము ఇరవై ఏడవ వచనము ఇక్కడ యస్సు క్రీస్తు ప్రభు వారు ఇంకొక ప్రాముఖ్యమైన సత్యాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నారు యోహన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ ఆ యస్సు క్రీస్తు ప్రభు వారు దయచేసి చూడండి శాంతి మీకు అనుగ్రహించి నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట మీ హృదయమును కలవరపడని యొక్క వెరవని యుడి అలాగే ఇంకొక భాగం మనం చూసినట్లయితే మతృష్ వార్త ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినంలో ఆ సమాధాన పరచవారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుతురు అని దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది అయితే అలాగే యష్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రవచనాలలో ఆయనకు అనేక పేర్లు ఇవ్వబడతా ఇదిగో మనకు కుమారుడు అనుగ్రహంపబడిన ఆయన మీద రాజ్యభారమును అయితే ఆయనకు అద్భుతకరుడు ఆలోచనకర్త సమాధాన అధిపతి అని ఆయనకు కొన్ని పేర్లు ఇవ్వబడతా వచ్చినాయి మా సహోదరు సహోదరి యేసుక్రీస్తు ప్రభు ఇవ్వబడిన పేరు సమాధానానికి అధిపతి అయితే ఇనా ఈ శాంతిని అనుగ్రహించి మీకు అనుగ్రహించుచున్నాను అని చెప్పిన మాట అక్కడ ఒక నంబర్ వేయబడి దాని కింద సమాధానము అని రాయబడతా వచ్చింది అదే ఇంగ్లీష్ లో మనం చూసినట్లయితే ఫీస్ పీస్ పీస్ అని ఆడబడతా వచ్చింది అయితే ఈ క్రైస్తవ జీవితంలో యేసు క్రీస్తు సమాధానానికి అధిపతిగా అంటే ఆయన సమాధానం కలిగిన నీకు నాకు ఈ లోకంలో సమాధానాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉంటూ వచ్చినాడు ఇచ్చి వెళ్ళిపోయినాడు ఆయన నేను మీకు శాంతిని అనుగ్రహించుతున్నాను ఇది లోకం శాంతి సమాధానం కాదు కానీ అంటే ఈ లోకంలో రకరకాల పద్ధతులు ఉన్నాయి మనుషులు మనశ్శాంతి లేనప్పుడు అంటే జీవితంలో సమాధానం లేనప్పుడు కొంతమంది తాగుడికి బానిసలు అవుతారు కొంతమంది తిరుగుళ్ళకు బానిసలు అవుతారు కొంతమంది ఆ ఈ ఈ సినిమాలు చూసి ఏదో శాంతి సమాధానం దొరుకుతుంది అనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ అది ఆ కొంచెం సేపటికే వాళ్ళకి సమాధానం అనిపిస్తుంది అది నిజమైన సమాధానం కాదు ఈ లోకంలో ఉన్న శాంతి సమాధానం అంతా కూడా ఇది ఇది టెంపరీగా అప్పటికప్పుడే ఆ కాసేపటికే ఆ తర్వాత మరలా మనము ఆ ఈ సమాధానాన్ని కోల్పోయే అవకాశం ఉంది అందుకే యేసుక్రీస్తు ప్రభు ఆయన బిడ్డలకు ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చిన వారికి సమాధానాన్ని ఇవ్వటానికి లోకానికి వస్తూ వచ్చినారు. అందుకే ఆయన పేరు సమాధాన అధిపతి అని చెప్పబడతా వచ్చింది అయితే ఈ మత ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో చెప్పబడిన మాట ప్రిమన్ సహోదరుడ సహోదరి ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే సమాధాన పరచు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదు అయితే అంటే ఈ లోకంలో యేసు క్రీస్తు దగ్గర నుంచి మన జీవితాల్లో మనము సమాధానాన్ని పొందుకున్న వారమై ఈ సమాధానాన్ని అనేకులకు ఈ సమాధానాన్ని అనుగ్రహించే వారంగా ఉండాల అందుకే పౌల్ అంటాడు కదా నూతన నిబంధనలో ఈ సమాధాన సువార్త మీకు అనుగ్రహింపబడేను అంటాడు సత్య సమాధాన సువార్త రాయబడతా వచ్చింది అంటే ఈ ఈ సమాధానం అనేది ఏంటంటే త్రిలోకంలో చూడండి అనేక మంది ప్రజలు సమాధానం లేక నెమ్మది లేక ఎన్నో రకాల ఆ ఆత్మహత్యలు చేసుకోవటం గాని లేదా ఒకరినొకరు చంపుకోవటం గాని లేదా ఈ సమాధానం లేనప్పుడు జీవితాల్లో బహు భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం సహోదర్ సహోదరి యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించిన వారం కంటే సమాధానానికి అధిపతి అయిన దేవుణ్ణి మనం కలిగిన వారముగా మన జీవితాల్లో సమాధానం కలిగి ఉండట తర్వాత ఎక్కడైతే సమాధానం లేదు ఈ లోకంలో ప్రజలకు సమాధానం లేదు కాబట్టి వారిని దేవుని యొక్క సమాధాన అయిన యేసుక్రీస్తు ప్రభు య నడిపించడం ద్వారా మనము ఈ సమాధాన పరిచే వారముగాను ఈ సమాధాన పరిచే ఒక గొప్ప ధన్యత ఒక కాల్యం ఏ పిలుస్తా వచ్చినా యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని కుమారులుగా పిలుస్తా వచ్చినారు ఒకవేళ మన జీవితంలోనే సమాధానం లేకపోతే మనం ఎవరే వాళ్ళనికి ఈ సమాధానాన్ని పంచలేము అనే సత్యాన్ని మనము గ్రహించవలసిన వారు మేము ఉంటూ ఉన్నాం కాబట్టి ప్రియులారా ఇలాగే ఇంకా అనేక వచనాలు చూసినట్లయితే ఆ దేవుని యొక్క వాక్యం మనకేం జ్ఞాపకం చేస్తుంది అంటే రోమిల్ పత్రిక పన్నెండవ ధ్యాయము పద్దెనిమిదో వచనంలో శక్యమైతే అందరితో సమాధానముగా ఉండి మనుషులతో కూడా సమాధానముగా ఉండు అని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తా ఉంది అలాగే ఎబ్రిల్ ప్రశ్న పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగో వచనంలో చూసినట్లయితే అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండడం అని చెప్పి దేవుని యొక్క మనకు జ్ఞాపకం చేస్తా ఉంది ఇలాగా ఇంకా అనేక చోట్ల ఈ యొక్క ఈ సమాధానం గురించి రాయబడతా వచ్చింది అంటే అలాగే మనం గల్తీల ప్రశ్న పత్రిక ఐదో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆత్మ ఫలములలో ఆత్మ ఫలమేమనగా అంటే ఈ యొక్క తొమ్మిది తొమ్మిది గుణాలు తొమ్మిది లక్షణాలు అక్కడ రాయబడతా వచ్చినాయి ప్రేమ సంతోషము సమాధానము అనే అంటే ఈ సమాధానం అనేది ఆత్మ ఫలములు ఫలించాలి అంటే మన జీవితాల్లో ఈ సమాధానం అనేది బహు ప్రాముఖ్యమైనది దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేయబడతా కాబట్టి మరి మన జీవితాల్లో ఎంతవరకు మనం సమాధానం కలిగి ఉంటున్నాము నిజంగా మన జీవితాల్లో ఈ సమాధానం ఉందా ఈరోజు సమాజంలో చూసినట్లేదు క్రైస్తవ కుటుంబాల్లో కూడా తల్లిదండ్రుల మధ్యలో భార్య భర్తల సమాధానం లేదు తల్లిదండ్రులు తల్లి తండ్రి తండ్రి పిల్లల మధ్యలో సమాధానం లేదు అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్యలో సమాధానం లేని స్థితి ఇంకా సమాజంలో పరిస్థితి ఇంక చక్కపక్కర్లేదు సంఘాలలో సమాధానం లేని పరిస్థితి సమాజంలో సమాధానం లేని పరిస్థితి ఈనాడు ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా సమాధానం లేని స్థితిలో ఉంటూ ఉన్నాయి సమాధానం లేని స్థితిలో ఉంటా ఉన్నాయి చూడండి ప్రపంచాలన్ని దేశాలు ఒక దేశం మీదకి దేశము ప్రజల మీదకి ప్రజలు ఈ రీతిగా అంటే సమాధానం లేని స్థితిని మనం కలిగి ఉంటాం అసలు సమాధానం లేని స్థితి మన జీవితాల్లో ఎందుకు వస్తుందా అంటే తెలుగులో రెండు సమాధానాలు ఉన్నాయి లో వేర్ వేర్వేరుగా రాయబడతా వచ్చినాయి కానీ తెలుగులో రెండు సమాధానాలు ఉన్నాయి మన జీవితంలో ఉన్న ప్రశ్నలకు మనకు సమాధానం లేకపోతే మన జీవితంలో సమాధానము దొరకదు అంటే మన జీవితంలో కొన్ని ప్రశ్నలు ఉంటాయి ఆ ప్రశ్నలకు ఎప్పుడైతే మన జీవితంలో ఆన్సర్స్ ఉండవో దట్ మేబి మన యొక్క ఆర్థికమైన ఔషధాలు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు పిల్లల విషయంలో సెటిల్మెంట్స్ కావచ్చు కొంతమందికి ఈ అప్పుల విషయంలో కావచ్చు పిల్లల సెటిల్మెంట్ ఇలాగ పిల్లల పెళ్లిళ్ళ విషయాల్లో కానీ పిల్లలు దేవుని సన్నిధికి రాలేకపోయి అంటే ఇట్లాంటి విషయాల్లో మనకు ఎప్పుడైతే మన జీవితంలో ఈ ప్రశ్నలకు సమాధానం లేదో సమాధానం పొందుకోలేమో అప్పుడు మన జీవితాల్లో సమాధానం పొందుకోలేము బహుశా అనుకుంటా ఈ మాట మీకు మన జీవితంలో ఉన్న ప్రశ్నలకు ఆన్సర్ లేకపోతే మన జీవితంలో పీస్ అనే సమాధానం ఉండదు ఆన్సర్ అనే సమాధానం లేకపోతే పీస్ అనే సమాధానము మన జీవితాల్లో ఉండదు కాబట్టి ప్రభు నెరిగిన వారంగా యేసుక్రీస్తు ప్రభు వారు మనకిచ్చిన ఆ సమాధానాన్ని మన హృదయంలో ఏలుచుండనియుడి అని దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది ఆ ఇరుమ గ్రంథము ముప్పై మూడు ఆరోజు చూస్తే సత్య సమాధానములు సమృద్ధిగా సత్య సమాధానములు సమృద్ధిగా ఉండనివ్వడే అదే పాతని నిబంధనలో కూడా దేవుడు అయిన హోవా ఇస్రాయల్ ప్రజలతో కానీ ఇతర ప్రజలతో కానీ మనము ఇస్రాయల్ ప్రజల జీవితాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము వారు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వారు సమాధాన బలు అర్పించాలా అంటే వారి పాపములని పరిహారార్థమై సమాధాన బలిని అర్పించినప్పుడు మాత్రమే వాళ్ళు దేవుడు వారి సమాధాన అంగీకరించి వారి యొక్క అంగీకరించి వారితో సమాధాన మాత్రమే వాళ్ళు సమాధానం కలిగి ఉంటూ వచ్చినారు అదే యోగు యొక్క జీవితంలో కూడా చూస్తే యోగు ఇజ్రాయేల్ ప్రజలలో సంబంధించిన కాదు అయినప్పటికీ కూడా యోగు దేవునితో సమాధానం కలిగి ఉండటానికి తన కుమారుల పట్ల తన కుమార్తెలు ఎక్కడైనా పాపం చేశారేమని వారి కోసము బలులర్పిస్తా వచ్చినాడు అంటే దేవునితో సమాధానాన్ని ఏర్పరచుకుంటూ వచ్చినాడు ఈనాడు నీకు నాకు మనకి ఇవన్నీ అవసరం లేదు యేసు క్రీస్తు ప్రభు వారే నీవు నేను దేవునికి దూరం అయిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఈ రెండు వేల మీ లోకానికి వచ్చి తండ్రితో నిన్ను నన్ను సమాధాన పరుస్తా ఆయన సమాధాన ఆ శిలువ కార్యము కలువరి శిలువ కార్యము ఎందుకంటే మన పాపముల వల్ల మనము దేవుని సన్నిధికి పోలేము దేవునితో సమాధాన పడే అవకాశమే లేదు కాబట్టి యేసు క్రీస్తు ప్రభు లోకానికి వచ్చి మన పాపములకు ఆ కల్వరి శిలో ప్రాయశ్చిత్వం చెల్లించడం ద్వారా తండ్రితో మనల్ని సమాధాన పరుస్తా వచ్చినాడు దేవునితో మనల్ని సమాధాన పరుస్తూ కాబట్టి అంటే మనకి లోకంలో దే సమాధానమును పొందుకున్న వారమే ఉండాలి సమాధానము పొందుకున్న వారమే ఉండాలా కాబట్టి ఫ్రీ ఇలాగా అదే రీతిగా నూతన నిబంధనలో అప్పు వస్తున్నాయి పౌరు పత్రికలు గానీ ఇంకా పత్రికలు అన్ని చూస్తే ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ వెరీ ఫ్యూ మరి కొన్ని పత్రికలు తప్పించేసి ఈ పత్రికలో ఆరంభ మాటలు ఏమని ఉంటాయంటే కృపయు సమాధానమును మీకు తోడైండును గాక కృపయు సమాధానమును మీకు సమృద్ధిగా కలిగిన గాక కృపయు సమాధానము మీకు అంటే అరిదిగా కృప సమాధానము యు ఆల్వేస్ థింక్ అబౌట్ గ్రేస్ కృప అనేది మన జీవితాల్లో ఎంత ప్రాముఖ్యమో మనకు తెలుసు కృపను గురించి మనం ప్రభువును స్థుతిస్తూ ఉంటాం అయా ఐదుగో నేనేమైనా అది కేవలం నీ కృపయే ప్రభు అని అయా ఐదుగు ఈరోజు నేను నాకున్న స్థితిని కృపల్నే అంటాము కానీ అక్కడ పౌరులు రాసిన పత్రికల్లో కానీ మిగిలిన చాలా వరకు పత్రికల్లో ఈ కృపయు సమాధానమును మీకు విస్తరించను గాక కృపయు సమాధానమును కలిగి కాక విశ్వాస జీవితంలో కృప ఎంత ప్రాముఖ్యమైనదో దేవుని యొక్క కృప మన జీవితాల్లో ఎంత ప్రాముఖ్యమైనదో అంతే ప్రాముఖ్యమైనది మన జీవితాల్లో సమాధానము కూడా మన జీవితాల్లో సమాధానం కూడా అంతే ప్రాముఖ్యమైనది కాబట్టి ఈ సమాధానం విషయంలో మనం ఎక్కడా కూడా రాజీ పడకూడదు మన జీవితాల్లో అంటే ఏ పరిస్థితి వచ్చినా సరే మన జీవితాలను కదిలించేవిగా ఉండకూడదు ఎటువంటి ప్రశ్నలు వచ్చినా సరే నువ్వు కలిగిన సమాధానము ఎహోవా ఇచ్చిన ఎహోవా తీసుకున్నాయన్న మతం కలుగును కాక స్థుతి కలుగుని కాక అంటే నువ్వు పోయి కుటుంబం లేదు పోయింది సంపాదించిన ఆస్తిలంతా పోయింది పిల్లలు పోయారు భార్య పోయింది పోయి దూషం చేసేసి స్నేహితులు వచ్చి స్నేహితులు అనరాని మాటలు అంటా ఉన్నారు జీవితంలో సమాధానాన్ని కోల్పోలేదు కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనకు అన్ని విషయాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు మాదిరి కాబట్టి ఆయన జీవితంలో కూడా ఆయన కల్వల శిలువలో ఆయన గచ్చేమనే వనంలో ప్రార్థన చేసేటప్పుడు తండ్రి గిన్నె నా యుద్ధ నుండి తొలగించము అని ప్రార్థన చేశాడు కానీ కానీ చిత్తమే జరగనివ్వు అని తండ్రి చిత్తానికి లోబడి ఆయన ఎంత శ్రమ అనుభవించాలో ఆయన ఎరిగినప్పటికీ ఆయన రక్తం అంతా దారులుగా కార్చబడాలి అనే సత్యం తెలిసినప్పటికీ ఆయన కాళ్లకు చేతులకు మేకులు కొట్టబడాలి ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడాలి అనే సత్యాన్ని ఎరిగినప్పుడు కూడా ఆయన సమాధానాన్ని కోల్పోలేదు ఆయన సమాధానాన్ని కోల్పోలేదు మరి ఎందుకు మన జీవితాల్లో సమాధానాన్ని కోల్పోతూ ఉంటున్నాం ఎందుకు మన జీవితాల్లో సమాధానం లేని పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నాయి అంటే బహుశా ప్రేమ సహోదరి సహోదరి దేవుని యొక్క సమాధానము మన జీవితాల్లో మనం ఇంకా పొందుకోలేదేమో అంటే సమాధానం కలిగి ఉండటానికి మనము ప్రాముఖ్యతనిస్తలేమేమో మన జీవితంలో అందుకే అనేక సార్లు మనం దేవుని సన్నిధి నుండి దూరం ఉంటాం అనేక దేవుని సన్నిధికి అంటే దేవుని సమాధానం ఉంటే దేవుని సన్నిధికి దూరంగా ఉండలేము కాబట్టి వీళ్ళారా బైబిల్లో కొంతమంది ఈ సమాధానం కలిగి ఉన్న అనేక విషయాలు రాయబడతా వచ్చినాయి నిజమైన యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని కొన్ని విషయాలు మనకు సమయం అనుకూలించిన కొలది కొన్ని విషయాలు ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం చూడండి దయచేసి మొట్టమొదటి మాటగా మొదటి గ్రంథము ఒకటవ అధ్యాయము పదిహేడవ వచ్చిన మనందరికీ తెలిసిన వాక్య భాగమే అన్న జీవితంలో ఆ తనకి పిల్లలు లేరు తన పెనుమిటి బహుగా ప్రేమిస్తున్నాడు అయినప్పటికీ కూడా తన జీవితంలో సమాధానం లేని స్థితి తన వైరి పెన్నిన్న తనని ఎంతగానో ఇబ్బంది పెడతా ఉంది బాధ పెడతా ఉంది దుఃఖపరుస్తా అయినా ఆ కారణాన్ని బట్టి తన జీవితంలో సమాధానం లేని స్థితిని తన జీవితంలో కలిగి ఉంటా అయితే ఎప్పుడైతే ఆ సందర్భం రాయబడతా వచ్చిందో అప్పుడు దేవుని సన్నిధికి వచ్చింది దేవుని సన్నిధిలో ఆ ప్రార్థన చేసుకుంటా వచ్చింది ప్రార్థన చేసిన తర్వాత ఆ ఏలి తనను అపార్థం చేసుకుంటూ వచ్చినాడు అయినప్పటికీ కూడా తన జీవితంలో తండ్రి అనేక సార్లు సేవకులు ఏదైనా మనం చూసి కొన్నిసార్లు అపార్థం చేసుకున్నారంటే మనకు తోటి విశ్వాసులు కానీ ఏదైనా అపార్థం చేసుకున్నారంటే వారిని గురించి మనం ఏమనుకుంటామంటే ఆ అపార్ మనం కూడా అపార్థం చేసుకుంటాం అపార్థం చేసుకుని సమాధానం లేని స్థితిని మన జీవితాల్లో ఉంటాం కానీ అన్నా జీవితంలో మనం నేర్చుకోవాల్సిన బహు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రియమైన సహోదరుడ సహోదరి ఈ యొక్క దైవజనుడు అపార్థం చేసుకున్నప్పటికీ ఆయనకు అర్థమయ్యేటట్లు చెప్పింది అర్థమయ్యేటట్లు చెప్పింది తను బాధపడలేదు తను తిరిగి ఆయన ఆయనను అపార్థం చేసుకోలేదు కానీ నా ఏలిన నేను మద్యం సేవించలేదు కానీ నా దుఃఖాన్ని నా నా మనసులో కూడా నా అసమాధాన పరిస్థితిని దేవ సన్నిధిలో కుమ్మరిస్తూ ఉన్నాను అని చెప్పేసేసి ఎప్పుడైతే చెప్తా వచ్చిందో అప్పుడు ఏలి మాట చెప్తా వచ్చినాడు సమాధానము గల వెళ్ళము సమాధానము గల వెళ్ళము ఇజ్రాయేలీ దేవుడైన భాన్ని మనమే ఆలోకించు కాక అని చెప్పినప్పుడు హన్న యొక్క జీవితము ఆ తర్వాత నుంచి అన్న యొక్క జీవితము వేరు దానికి ముందు అన్నా జీవితం వేరు ఈ మాట చెప్పబడిన తర్వాత ప్రార్థన చేసి దైవ జనుడు ఈ మాట చెప్పిన తర్వాత అన్న యొక్క జీవితము వేయు ఆ నాటి నుండి తను దుఃఖముఖిగా ఉండట మా అని ఎంత శ్రేష్టమైన విషయం కదా అన్న యొక్క జీవితంలో ప్రేమ సహోదరి మనం కూడా దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాం దైవ సేవకులతో దేవుని సేవకులకు వెళ్ళే ఏదైనా ఒక మాట అంటే వారితో అసమాధానం కలిగి ఉంటున్నామా పోతి ఉంటేస్టేక్ ఇనిషియేటివ్ మనమే ఇనిషియేటివ్ తీసుకున్న వాళ్ళకి సందర్భాన్ని అంటే సమయాన్ని దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పి మన పరిస్థితులు వారికి వివరించి ఒక సమాధాన పరచబడిన స్థితిని పొందుకుంటు క్రైస్తవ జీవితంలో బహు ప్రాముఖ్యమైనది అన్నా నుంచి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి సమాధాన స్థితి రెండవదిగా చూస్తే మొదటి సమయ గ్రంథము ఇరవై అధ్యాయము నలభై రెండవ వచనంలో ఇక్కడ మనకు దావీదు యోనాతనుల మధ్య సమాధానం కల్పిస్తా ఉన్నాడు చంపాలని యోనాథాను తండ్రి సౌలు ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఎన్నో దాడి చేస్తా వచ్చినాడు కానీ దేవుడు కనికరించి దేవుడి సన్నిధి తోడుగా ఉండదు కాబట్టి దేవుడు తప్పిస్తా వచ్చినాడు అయితే ఇక్కడ దావీదు ఈ సౌలు కుమారుడైన యోనాతాను సౌదీ తర్వాత ఇజ్రాయెల్ ప్రజలకు రాజుగా పట్టాభిషేకం పొంది ప్రజలను పరిపాలించవలసిన వాడు బహా ఆయన తండ్రికే అంత కోపం ఉంటే దావీది మీద ఆయన తండ్రికే దావీది మీద అంత అసహ్యం ఉంటే మరి రాజు కావలసిన వాడు జీవనతానికి ఇంకెంత కోపం ఉండాలి దావీది మీద అయ్యో ఇరుగు నా తండ్రి తర్వాత నేను రాజు కావలసిన కదా నాకు స్థానంగా ఈ దావీది అవుతాడని చెప్పేసేసి దావీదు మీద పగ తీర్చుకొని అసమాధానం కలిగి ఉండవలసిన స్థితిలో ఉండవలసిన యోనతను దావీదుతో సమాధానం కలిగి ఉంటా వచ్చిన అందుకే యోనాతాను దావీతో కలిగి సమాధానాన్ని బట్టి దా సౌళ్ళు యోనతాను వీళ్ళందరూ చనిపోయిన తర్వాత యూన సంబంధించిన వారు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసేసి దావీదు మేతకి మరి అనుకుమారుడు అయిన మెఫీ భవిష్యత్తు కుంటివాడైన మెఫీ భవిష్యత్తును తీసుకుని వచ్చి ఆ యొక్క రాజ భోజనం బల్ల దగ్గర భోజనం చేసే ఆ గొప్ప ఘనతను దావీదు యోనాథ కుమారుడైన మెఫీ భవిష్యత్తుకు అనుగ్రహిస్తా వచ్చిన ఎందుకయ్యా అంటే యోనాథాను కలిగిన సమాధాన స్థితి అంటే అంటే మన స్థానంలో దేవుడు ఒకవేళ మనల్ని తగ్గించి మన స్థానంలో శ్రేష్టమైన వేరే వారిని ఒకవేళ ఉన్నతమైన స్థితిలో ఉంచాలని దేవుడు తలంచితే ప్రియమైన సహోదరుల సహోదరి వాళ్ళతోని పగబెట్టుకొని వాళ్ళతోని అసమాధానం కలిగి మనము మన జీవితాల్లో సమాధానం కోల్పోవలసము క్రైస్తవుని లక్షణము కాదు దేవుని వాక్యం ఏం సెలవిస్తా దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్లు దీన మనస్కులే ఆయన దీన మనస్కులే ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుతున్నాం దేవుడు మనల్ని హెచ్చరించే వరకు కూడా మనము దీన మనసు కలిగి ఉండాలి సమాధాన స్థితి కలిగి ఉండాలి అందరితో కూడా తోటి సహోదరుల పట్ల నువ్వు ఎటువంటి వైఖరి ఎటువంటి సమాధానం కలిగి ఉంటా కొన్నిసార్లు మనకన్నా వాక్యం చెప్పే బాగా చెప్పే వాళ్ళని చూస్తే మనకి సమాధానం ఉండదు వాళ్ళతో పాటలు పాడేటోళ్ళు సహోదరులుంటే సహోదరులు ఉంటే వాళ్ళతోనే సమాధానం ఆ ఏం పాడిందిలే ఆ ఏం చేస్తానులే ఆ ఏం వాక్యం చెప్పింది ఇటువంటి స్వభావము ఇటువంటి స్థితి మన జీవితాల్లో ఇది మాత్రం కూడా ఉండకూడదని యోనా తాను దావీదుల మధ్యన సమాధాన స్థితి మనకు జ్ఞాపకం చేస్తా ఉంది కాబట్టి ఫ్రీ ల మన సహోదరుల పట్ల మనము ఎటువంటి స్థితి సమాధాన స్థితి మనము కలిగి ఉన్నాము ఇది రెండవ మాట మూడవదిగా రెండవ రాజు గ్రంథము ఐదవ అధ్యాయములో చూసినట్లయితే ఈ పంతొమ్మిదవ వచనములో ఎల్లీషా చెప్తా ఉన్నాడు నామాంతరం సమాధానము గలవాడబై వెళ్ళి సమాధానంతో వెళ్లమని ఇలీషా నామాన్తో చెప్తా వచ్చినాడు అక్కడ సందర్భం మనకందరికీ తెలుసు ఈ యొక్క ఎల్లీ నామాను సిరియా దేశకు సైన్యాధ్యక్షుడు అంటే అన్యజనుడు అన్యజను రంగమైన అన్య వచ్చిన నామానికి దేవుని యొక్క మహిమను దేవుని యొక్క గొప్పతనాన్ని చూపిస్తా వచ్చినాడు ఇలీషా దేవుని నామం పేరిట యోర్ధాని నదిలో మూడు ఏడు మార్లు మునిగినప్పుడు తాను స్వస్థత పొందుకుంటా వచ్చినాడు తనకున్న కుష్టరోగం పోతా వచ్చింది మరి కుష్ఠరోగం పోయిన తర్వాత అనేక బహుమానాలు తీసుకొని వచ్చినాడు ఎలీషాకి బహుమానాలు తీసుకొని వస్తే ఎలీషా అతి సున్నితంగా తిరస్కరించి ఎంత అంటే ఈ బహుమానాలు నీ బహుమానాలు నీ దగ్గర ఉంచుకోని నువ్వు సమాధానము గల దాడుపై వెళ్ళు మన చెప్పిన మాట మనం చూస్తావు మన సహోదరుడు సహోదరి మన చుట్టుపక్కల ఉన్న అన్ని జనులతో అన్ని జనాంగములు సహో తోట సహోదరుల సహోదరులతో అంటే అన్నిలైన వారితో మనము ఏ రీతిగా సమాధానం కలిగి ఉంటా ఉన్నాం బహు ప్రాముఖ్యమైన విషయం ఆ బహుశా మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు కానీ మాట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనందరికి బాగా పరిచయం పేరు ఒక్కొక్క పరిచయం అక్కర్లేని పేరు ఈయన చెప్పిన ఒక మాట ఏంటంటే ఆయన కూడా ఇసుకోపడిని అంగీకరించినాడు ఆరంభ దినాల్లో సంఘానికి వెళ్ళేవాడు చర్చికి అయితే క్రైస్తవ సంఘాలలో ఉన్న ఈ రాజకీయాలు లేదంటే ఈ సమాధానం లేని స్థితి ఏదైతే ఉందో దాన్ని చూసి భయపడిపోయి దెబ్బకి ఆయన సంఘంలో నుంచి బయటకెళ్ళిపోయి బౌద్ధ స్వీకరించినాడు ఎంత దౌర్భాగ్యకరమైన స్థితి కదా మన సంఘాలలో ఎటువంటి పరిస్థితులు ఉంటే అందుకే దేవుని వాక్యము ఉమ్ములు బట్టి కదా అన్ని జన్లు నామము దూషణ పాలవుతుందని చెప్పి దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేపడతాం మన సహోదర సహోదరి మన చుట్టుపక్కల ఉన్న వారితో మన తోటి సహోదరితో మనం కలిసి పనిచేసే వారితో మనము సమాధాన స్థితి కలిగి ఉన్నాషా ఆ మాట చెప్పినప్పుడు నామానికి కోపం వస్తుంది సిరియాలో ధమస్క్లో పవిత్రమైన నదులు పుణ్యనదులు ఉన్నాయి కదా వాటిని కాకుండా పోయిపోయి ఈ యొక్క నదిలో మనకు మాట్లాడేందు కోపం తెచ్చుకుంటాడు ఇల్లీషాఖ ఆ విషయం కూడా తెలిసి ఉండవచ్చు ఎందుకంటే ఇల్లీషాఖ అన్ని విషయాలు తెలుసు జరిగేవి తెలుసు జరగబోయేవి కూడా తెలుసు ఇంగ్లీషా అంత క్షుణ్ణంగా విషయాలను గ్రహించగలిగిన దైవశక్తి కలిగిన వాడు ఇంగ్లీషా కూడా బహుశా అడుగు అడిగి ఉండొచ్చు బాబు ఏమి నేను వెళ్ళమంటే వెళ్ళను కదా మరి పెట్ల అయింది నీకు నన్నాడా అనలేదు అనలేదు కానీ సమాధానం గలవాడు అయిన కాబట్టి బ్రిమెన్ సహోదరుల సహోదరులు మనము అన్ని జన్లైన మన తోటి వారితో లేదా మన నైబర్స్ మన పొరిగింటి వారితో లేదా మన తోటి మనతో పనిచేసే మన తోటి కొలీగ్స్ అన్ని జన్మలైన కొలీగ్స్ అన్ని దేవుని ఎరుగని వారితో మనం ఎటువంటి సమాధానం మనం కలిగి ఉంటా ఉన్నాము కొన్నిసార్లు మనం అనుకుంటాము మనం పరిశుద్ధమైన జీవితం అంటే దేవుణ్ణి ఎరగని వారు యేసు ప్రభుత్వం అంగీకరించిన వారు ఎవరైతే ఉన్నారో వారిని తిరస్కరించడము లేదంటే వారితో వారికి దూరంగా ఉండటము వారితో సమాధానం లేకుండా ఉండటము వారు ఏదైనా మాట్లాడితే కూడా మనం మాట్లాడలేము ఇటువంటి పరిస్థితులు క్రైస్తవులుగా ఉండికూడదు యేసుక్రీస్తు వారి కల్వరి సెలువలో ఆయనను ఆయనను సెలువేసిన వారి కోర్చుని కూడా సమాధానంగా ప్రార్థం చేసిన విషయం మనం గ్రహించాలి తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక క్షమించు కాబట్టి ప్రియులారా మనము మన తోటి వారితో మనము ఎలాగుంటూ ఉన్నాం తర్వాత ఇంకొక విషయము న్యూకాస్ వార్త ఏడవ అధ్యాయము నలభై నుంచి యాభై వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ ఒక పాపాత్మురాలైన స్త్రీ పాపాత్మురాలైన స్త్రీని ఈ ఆ లో అక్కడున్న పరిశైలు యాజికులు సర్దుకాయలు వీరందరూ కూడా ఆమెను తీసుకొని వచ్చి పాపం చేసింది కాబట్టి రాళ్లతో కొట్టుబడి చంపబడాలి కదా ధర్మశాస్త్రం చెప్తుంది కదా మోసే రాసింది ధర్మశాస్త్రం మరి నువ్వేమంటావు చెప్పేసి యేసు అడిగినప్పుడు కరెక్టే ధర్మశాస్త్రంలో తప్పేమీ లేదు అలాగే రాయబడి కానీ మీరు ఆమెను శిక్షించాలంటే ఆమెను రాళ్లతో కొట్టాలంటే మొదటగా మీలో పాపం ఉండకూడదు కాబట్టి మీలో పాపం లేని వారు ఎవరో మీరు మొదటి రాయి వేయమన్నప్పుడు ఒక్కొక్కరు ఒకరి ముఖాలో ఒకరు చూసుకున్నప్పటి నుంచి మళ్ళీగా గారు తర్వాత యేసుక్రీస్తు ప్రభు బహుశా ఆ స్త్రీలు వేసి చూసినప్పుడు అందరు వెళ్ళిపోయారు ఈయన కొడతారేమో అనుకున్నది యేసుక్రిస్త ప్రభు కొడతారేమో అనుకున్నది ఆయన చెప్పిన మాట అమ్మాయి నేను కూడా నిన్ను శిక్షించను గాని ఇక మీద పాపం చేయటము సమాధానం గల దానిపై వెళ్ళము సమాధానం గల దానిపై వెళ్ళము అని యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట మన జీవితాల్లో మనము తోటి ఉండే సహోదరులు గాని లేదా ఎవరైనా పాపంలో ఉన్న చూసి వారిని అసహించుకోవటము వారితో అసమాధాన స్థితి కలిగి ఉండటమో కాదు కాని వారి జీవితాల్లో సమాధానం వారు పొందుకున్నట్లుగా మనము వరకొరకు ప్రార్థించవలసిన బాధ్యత వారితో సమాధాన వారిని వారితో సమాధానం కలిగి ఉండి సరైన మార్గంలో సక్రమమైన మార్గంలో మనము నడిపించే ఉండాలి అదే ఈ సందర్భము నీకు నాకు మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తా ఉంది అంతేకాని వీళ్ళ పాపాత్ములు వీళ్ళ దుర్మార్గు వీళ్ళ అటువంటి స్థితి మన జీవితాల్లో ఉండకూడదు అందరితో అందుకే దేవుని యొక్క వాక్యము అందరితో సమాధానం కలిగి ఉండమని అందరితో సమాధానము కలిగి ఉండమని శక్యమైతే సమస్త మనుషులతో తర్వాత సమాధాన అటువంటి వారిని ఎటువంటి పాపంలో ఉన్న వారిని అయాజగో యేసుక్రీస్తు ప్రభు వారిని క్షమిస్తాడు ఆయన సమాధాన శువార్త వాళ్ళకు ప్రకటించి వారిని వారి జీవితాల్లో సమాధానము పొందుకునే స్థితిని మనము కలిగి చేసే ఉండాలి ఇది నాలుగవ సందర్భము తిరిగి ఐదవ సందర్భము ఈ మాట చూసుకొని వాక్యాన్ని మించడానికి ప్రయత్నం ఐదవది ఇదే లోకాసు ఎనిమిదవ అధ్యాయము నలభై మూడు నుంచి నలభై ఎనిమిది చూసినట్లయితే ఈ యొక్క ఏసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఇంకొక స్త్రీ వచ్చింది ఆయన చుట్టూరు గుమ్ముకుడుతా వచ్చినారు ప్రజలందరూ అయితే రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ పన్నెండేండ్ల నుంచి బాధపడతా ఉంది పన్నెండేళ్ళ నుంచి బాధపడతా వచ్చింది ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నేను స్వస్థత పొందుతాననే అంటే నా జీవితంలో ఈ అనారోగ్యం ఎప్పుడు బాగవుతుందో ఈ అనారోగ్యం అసలు బాగవుతుందో లేదో అనుకున్న సమస్తము కోల్పోయింది అనుకున్న డబ్బంతా నష్టపోయింది సమస్తము నష్టపోయింది అన్ని నష్టపోయిన తర్వాత కనీసం యేసుప్రభు దగ్గరికి వస్తే ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను బాగుపడతానేమో నా జీవితంలో ఈ అనారోగ్యం విషయంలో స్వస్థత పొందుకుంటానేమో అనే ఒక ఆశతో యేసుప్రభు దగ్గరికి వచ్చింది యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు యేసుప్రభు వారు ఆమెను ఆమె ఆయన మర్చి యేసు ప్రభుని ముట్టింది ఆయన వస్త్రపు చెంగును ముట్టగానే ఈమె స్వస్థత పొందింది ఆయనలో నుంచి ప్రభావం మడలిపోయింది కానీ యశు ప్రభు వారు సాక్ష్యార్థంగా ఎవరు అని చెప్పేసి గద్దించినప్పుడు ఎవరో నన్ను ముట్టుకున్నారంటే శిష్యులు అందరూ వచ్చి ప్రభు ఇంతమంది ముట్టుకుంటారంటే ఎవరో అంటే ఇప్పుడు ఎవరు ఎవరు గురించి అని చెప్పారు లేదు లేదు ఎవరో నాలో నుంచి ప్రభావం వెళ్లిపోయింది అన్నప్పుడు భయంతో అలాగ అందరి నుంచి అట్లాగ బయటకు వచ్చేసేసి తలంచుకొని అలాగే చూస్తే నీ నీ యొక్క విశ్వాసము నిన్న స్వస్థపరచును సమాధానముగా దానిపై అదేవిధంగా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారిని కూడా సమాధాన పరిచే స్థితి నేనా జీవితాల్లో దేవుని బిడ్డముగా సమాధాన స్థితి ఉండాలని ప్రభు కోరుతూ ఉంటున్నారు సహోదరుల సహోదరి బహుశా ఈ నేను కూడా గాస్పల్ అవుట్ రీచ్ టీమ్ లో పాటుగా ఉంటున్నాను బహుశా చంద్రశేఖర్ సార్ కానీ రవి బ్రదర్ గానీ పంచుకున్నాం అయినా కూడా మేము గత మాసంలో ఇదే నెల వారంలో మేము పరిచయకెళ్ళినప్పుడు బాన్సువాడ అనే ప్రాంతానికి ఒక యవనాస్త్రాలు వచ్చింది యవనాస్త్రాలని వాళ్ళ కుటుంబం అంతా తీసుకుని వచ్చింది ఆమెకు పన్నెండు దేయాలు పట్టున్నాయి ఆమెలో వారు స్వస్థ అంటే వారి జీవితాల్లో ఆత్మల అపవిత్ర ఏంటంటే ఆ అమ్మాయి జీవితంలోనే కదా కుటుంబ జీవితంలో సమాధానం లేని పరిస్థితిని సృష్టిస్తా వచ్చిన అప్పుడు వాళ్ళ కుటుంబం కూడా దేవుని మందిరాన్ని తీసుకుని వచ్చినారు శనివారం సాయంకాలం మేము పరిచయం ముగించుకుని అక్కడ ప్రార్థనలో ఉంటా ఉన్నాము ఆ సమయంలో వచ్చింది దాదాపు మూడున్నర గంటలు అక్కడున్న సేవకుడేమో ఏం కాదు పంపించేసి అన్న ప్రార్థన చేసేసి మళ్ళీ ఆదివారం వస్తారు అలాగ ఉంటే ఆమెకు స్వస్థత వస్తుంది అని చెప్పి చెప్పి అలాగే చెప్పి పంపిస్తా పంపించమని చెప్పేసి అంటా ఉంటే కానీ ఈ గ్రూప్ ఉన్న మా ప్రియ సహోదరులందరూ కూడా భారంతో ప్రార్థన చేసి ఆ ఆ అమ్మాయికి ఆ అమ్మాయిలో ఉన్న అపవిత్ర ఆత్మలన్నీ వెళ్ళగొట్టి దేవునితో సమాధానం పరిచినారు ఆ కుటుంబం కూడా దేవునితో పాప క్షమాపణ పొందుకొని దేవునితో సమాధాన పరచబడతా వచ్చినారు కాబట్టి వీళ్ళరా మన జీవితాల్లో కూడా ఇటువంటి సమాధానం కలిగి ఉండాలా ఒకవేళ ఇంకా మన జీవితాల్లో సమాధానం లేకపోతే నిజంగా యేసుక్రి ప్రభు మన హృదయాల్లోకి రాలేదేనా యేసు మన జీవితాల్లో ఉంటే ఆయన సమాధాన అధిపతి కాబట్టి మన జీవితాల్లో ఆయన శాంతి సమాధానం మనకు అనుగ్రహిస్తాడు ఆయన శాంతి సమాధానం మన జీవితాల్లో ఉంటే మనం అనేకులను సమాధాన వారంగా ఉంటాము అప్పుడు అనేకులను మనం ఎప్పుడైతే సమాధాన పరుస్తామో అప్పుడు దేవుని యొక్క వాక్యం మనకేం జ్ఞాపకం చేస్తుంది అంటే సమాధాన వారు దేవుని కుమారులు అనబడే అలాగే మన జీవితాల్లో ఆత్మఫలములు ఫలించే వారంగా ఆత్మఫలములో కూడా ఒక భాగము సమాధానం కాబట్టి అటు సమాధానం మన జీవితాల్లో కలిగి మనం అందరితో కూడా మన తోటి సేవకులతో కావచ్చు మన తోటి సహోదర సహోదరులతో కావచ్చు లేదా అనారోగ్య పరిస్థితిలో ఉన్నవారు పాపంలో ఉన్న వారితో కావచ్చుగా ఎవరితోనైనా కావచ్చు అందరితో కూడా సమాధానం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుతోంది కాబట్టి అటు సమాధానం కలిగి నహోము ఒకటి పదిహేను ఈ సమాధాన సువార్తను అనేకులకు ప్రజ్వలింపు చేసే వారంలో అనేకులు జీవితాల్లో సమాధానాన్ని నింపి దేవుని కుమారులుగా చేసేవారు దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అటు ఆశీర్వాదం నడిపించాలను కోరుతూ దేవునికి వందనాలు తెలుస్తూ కొన్ని మాటలు దేవుడులో దీవించి ఆశీర్వదించింది దాకా అందరికీ పరిస్థితి దయచేసి ప్రార్థన చేసుకుంటా ప్రార్థన చేసి నేను మా ప్రేమ తండ్రి మహోన్నతిమైన దేవా మారటి మార్పు చెందిన మహిమ దేవా మీ గణమైన పరిశుద్ధమైన ప్రశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ కొన్ని వాక్యాన్ని మా గమనంలో తీసుకొచ్చిన విధానాన్ని దేవా సమాధానము శాంతి సమాధానం అనుగ్రహించడానికి వీటి లోకానికి వచ్చినారు అవును ప్రభా పేరు సమాధాన అధిపతిగా మీ పేరు ఉంటా ఉంది సమాధాన అధిపతిని దేవునిగా కలిగిన ప్రజలముగా మా జీవితాల్లో కూడా మేము సమాధానం కలిగి ఉండాలని మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చిన నయాగు అందరితో సమాధానం కలిగి ఉండాలని నేను అనేకల జీవితాలు మా గమనంలో తీసుకొని వచ్చిన ప్రభా నేను సమాధానము మా జీవితాల్లో మేము కలిగి ఉండి మా కుటుంబాలలో మేము కలిగి ఉండి మా సంఘాలలో మేము కలిగి ఉండి ఈ సమాజంలో కూడా అందరితో సమాధానం కలిగి ఉండే కృప నాకు మాకు అందరికీ దాయి చేయమనిపిస్తున్నదిలో ప్రార్థిస్తూ నయా కృపను కోరుకుంటూ పేరు వచ్చిన మా ప్రియులందరిని బట్టి మీ కొందనాలు ఆయన ఇదిగో లోకంలో సమాధానం లేని లోకంలో మేము ఉన్నాం అయా ఐదుగో మరి మీరే సమాధానము మా జీవితాల్లో నిపుతున్నందుకే మీ కొందనాలు స్తోత్రాలు చర్చిస్తాం మీ కృప్ చూపించడం తండ్రి ఇంకెవరైతే సమాధానం లేని స్థితిలో ఉంటున్నారో ఆ బిడలే మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నేను మీ సమాధానం అనుగ్రహించి కృప చూపించండి మీతో సమాధాన మీ సమాధాన సువార్తను అనేకులకు ప్రకటించిగో ఈ యొక్క సమాధానకరమైన స్థితిలోనికి అనేక ప్రజలు నడిపించే కృప నాకు చేరువచ్చిన మా ప్రియులందరికీ దాచేయమని సన్నిధిలో మరొకసారి మా సన్నిధికి వచ్చే భాగ్యము నాకు అనుగ్రహించిన నీ ప్రేమకై వందనాలు ఆహ్వానించి మా ప్రియులను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ముందు కలిగిన హస్తాలకు అప్పు చెప్పుకుంటూ మా ప్రభును మా రక్షకుడు నా మంచి ప్రార్థించి అడిగిపెట్టుకున్నా తండ్రి అందరికీ మన తండ్రి అయిన దేవుని ప్రేమ యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యని సహవాసము చేరు మనకును చెదరైన సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండు కాక ఆమె అందరికి